అనుబంధం కీర్తన అరవై కలియుగంకు గల దిదియే వెలసిన పంచమ వేదము కలిగే ఓదల హరిను పొడమెను సూత్ర సాధని కలి దోషము మాన్ప రాధామాధవ రచన సకల జన సాధువేదే జగమున గలిగే పరమగువేదము బహుళము చదివియురిగిన వారు అరుదను చూ దివ్య వెలసిన పంచమవేదలిగే బింకపు మనుజులు పెక్కు చదివియు సంఖ్య మెచ్చటనను చూ సంకీర్తనమే సకల లోకమున वेंकटेश्वर वेदम कलगे